స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ నీకెంతో వన్నాలిసయ్య సమస్త సృష్టికి మూల కారకుడా ఆది సంబూధుడా పరిశుద్ధుడైన దేవా నీకే వన్నాలిసయ్యా ఈ గడిచిన కాలం ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగ్రహించినా నీకు ఎంతో వన్నాాలిసయ్యా నీకే స్థుతులు సమస్త ఘనత మహిమ నీకు చెల్లిస్తామైనా ఈ యొక్క మధ్య కాల సమలు మీ సన్నికృష్టమైన మాతో మాట్లాడండి మా హృదయాలు సరిచేయండి మాలో ఇంకేమైనా ఆయాస్కరం ఉంటే ప్రవ్వా వాటి నుంచి మా క్రిడల వాటిని మేము క్షమించండి మీ కృపజించండి ప్రవ్వా మీ కరుణ మీ దయా కనికీరం పుట్టించండి అయినా మీ యొక్క అభిషేకం మాకు అనుగరించండి ప్రవ్వా పర్వకుప జ్ఞానం మాకు అనుగరించండి మీ సంపత్తులు నడిపించి మీకు అంగీకారంగా ఉండాలని సహాయపడండి అయినా పాటల ధర మా ఇంపందండి అయినా వాకింగ్ మాట్లాడండి నానా బిడ్డ త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించి నీ నామానికి మేము నేర్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిష్టం తండ్రి ఆయన సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలం నా జీవిత కాలం సంగీతము స్థుతుల మధ్యలోని వాసం చేసి దూతల పోగడు దేవుడాయనే స్తుల మధ్యలోని వాసం చేసి దూతల పోగడు దేవుడాయనే వీడుచుండు భక్తుల స్వరము విని వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయని దిక్కులేని పిల్లలకు దేవుడాయని ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నా నా మామూనా ఏకీ భవించిన మధ్యలోనా ఇద్దరు ముగ్గురు నానా ఏకి ఏ వారి మధ్యలోనా ఉండేదానని నా మన దేవుని ఉండే దానని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్థుతించదము కరములు తట్టి నిత్యం స్థుతించదము ఆయన సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు మామూనా జీవిత కాలం కీర్తించేదము సృష్టికర్త క్రీస్తు యసునా మామూనా జీవిత కాలం ఎలా కీర్తించేదము ప్రభుతో నిత్యముందుము రాకడలో ప్రభుతో నిత్యముందుము మృక్కేదము స్థుతించేదం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి నీకు ఎంతో వాళ్ళు ప్రభా నైనా పాటల ద్వారా ప్రభావ మీరు మైంప వాక్యం ధర మీరు మాతో మాట్లాడండి ప్రభావ మమ్మల్ని బలపర్చండి ప్రభావ ఇక సమాప్తి చివరి అంచుకొని మేము వచ్చేసిన మీరు అక్కడ సంబంధించిన మా కాలంలో నెరవేరుతుంది ప్రభా లోకంలో ఎంతో భయంకరమైన కాలాలు మేము ఉంటున్నాం ప్రవ నైనా అడుగడుగున ప్రభ ఎక్కడ చూసినా అలచట విస్తరించింది ప్రవ అనేకులు ప్రేమ చల్లారిపోయింది ప్రోభ ఈ చివరి అంతే మేము ఉంటుండేగా ప్రభావ మేము ఏ రీతిగా మీ కొరకు జీవించాలా ప్రతి మీకు అంగీకారంగా మేము ఏ రీతిగా ముందుకు పోవాలా ప్రభావ మీరే సహాయపడండి ఈ లోకంలో మమ్మల్ని తీసుకొచ్చినారు ప్రవ నైనా మీ కొరకు మేము సాక్షులుగా ఉండాలా ప్రభా మేము మా కాలం ముగించక ముందు మీ చెంత మీద నడిపించాలా అందుకొరకు ఈ లోకంలో మమ్మల్ని తీసుకొచ్చినారు కాబట్టి నైనా ఆ పిలుపు దైవ ఆ ఏర్పాటును ప్రభా నిత్యం చేస్తూ మరీ జాగ్రత్త పడి మా రక్షణ మేము కొనసాగించుకోవాలా ప్రభా అనేకులు ప్రభావ ఈ రక్షణ నడిపించాలా ఎందుకంటే ఈ లోకం అంతా ప్రభావ జీవిస్తుంది ప్రభా నైనా ఏం జరుగుతుందో తెలియని స్థితులు ఉన్నారు ప్రభావ నా తను ఎంతో భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ నా తండ్రి క్రైస్తవులు సైతం రీతిగా ఉన్నారు ప్రభావ కాబట్టి వాళ్ళంతా వాళ్ళ పట్ల మీ కనికరిని చూపించండి ప్రభావ వాళ్ళని ఏ రీతిగా మేము సిద్ధపరచాలా ప్రభావ మీరే మాకు జ్ఞానం అని గురించి నడిపించండి ప్రవ్వాతు కాలంలో ప్రవ్వా నైనా సుధమ గోమేర కాలంలో ఎట్లా జీవించిన మనుషులు చివరి కాలంలో అట్లే ఉంటారు మీరు అన్నారు ప్రవ్వ కాబట్టినైనా అలాంటి టైంలో మీరు మమ్మల్ని పెట్టినారు కాబట్టినైనా వాళ్ళని ఏ రీతిగా మీ చెంతగా నడిపించాలా మరియు విశేషంగా ఎట్లా జాగ్రత్తగా జీవించాలా మీరే మాకు నడిపించి వాకింద మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధనామైన ప్రాదిష్టం తండ్రి ఆ మీన్ దేశలోనికి రాసిన పత్రిక దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో నుంచి మొదట నాలుగు వచ్చేలా మనం ధ్యానిస్తాము అపోస్తున్న పౌలు దశలోనిక అనే సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు కాబట్టి ఈ పత్రికలన్నీ కూడా క్రైస్తవ సంఘానికి సంబంధించినవి అని మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ క్రైస్తవులకు సంబంధించినవి పౌలు తన సేవలో ఎన్నో సంఘాలు స్థాపించిండు ప్రతి సంఘానికి ఆయన ఒక పత్రిక రాసిండు రాసి క్రైస్తవ జీవితం ఎట్లా ఉండాలా ఏ రీతిగా మనం జీవించాలా అనేది ఆయన అడుగడుగున ఆయన ఒక హెచ్చరికలాగా చెప్పిండు ఒక దశలో ప్రేమతో చెప్పిండు ఒక దశలో కఠినంగా కూడా చెప్పిండు ఎందుకంటే ఒక ఒక ఆత్మీయ సత్తి అర్థం చేసుకోవాలా మన తండ్రిలాగా ఉన్నప్పుడు మన పిల్లలు సరైన మార్గంలో పో పోకపోతే మనం ఏం చేస్తాం ఖచ్చితంగా వాడిని కొడతాం శిక్షిస్తాం అండి ఎందుకంటే వాడు వాడిని భయం భయంతో మనం పెంచుతాం తర్వాత వాడు వాడు సరైన మార్గంలో లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు కొడతారు మనం కొడతాం మనం ఎందుకంటే వాడు తప్పిపోకూడదని వాడు కొట్టడం మనకి ఇష్టమా ఇష్టం లేదు కానీ ఎందుకు మనం అది ఒక ప్రేమనే కొట్టడం అనేది ఒక ప్రేమనే పిల్లలకి కాబట్టి వాళ్ళ పిల్లలని చాలా మంది యథావిగా కొట్టేస్తారు అది కాదు కాబట్టి వాడు సరైన మార్గంలో పోతున్న పోకపోతే తండ్రి దండిస్తాడని ఉంది కదా మనం కూడా మా పిల్లలను కదా అట్లనే దేవుడు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు ఎన్నో విషయాలు ఇస్రాల్ ప్రజలు పాత నిబంధన కాలంలో తండ్రిలాగూ నడిపించిండు ప్రత నిబంధనలో ఆయన కుమారులాగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకాయ బలి అయిపోయి ఆయన ఇప్పుడు ఆత్మరూపకంగా మన మధ్యలో ఉండి ఆయన సేవుకుల్లో ఆయన ఉండి ఇవన్నీ మనకు బయలుపరుస్తా ఉన్నాడు కాబట్టి బయలుపరచబడుతున్న ప్రతి వాక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా మన జీవితాలు అవలంబించుకోవాలా ఈ లోకస్తుల వల్లే మనం జీవించకుండా ఈ లోకానికి వేరుపడి మనం జీవించాలా మన ప్రభు చెప్పిండు ఈ లోకం నుంచి మిమ్మల్ని సపరేట్ చేశాన్నాడు ఈ లోకస్తుల వల్ల మీరు జీవించొద్దు అన్నాడు ఎందుకంటే ఈ లోకపు మర్యాద మనిషిని నరకానికి నడిపిస్తా ఉంటుంది అందుకు మనం ఈ లోకపు మర్యాద అనుసరించవద్దు ఈ లోకపు మర్యాదలు ఉన్న ప్రభు చెంత నడిపించాలా అందుకు మనల్ని లోకంలో ప్రభు పెట్టిండు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ అది చెయ్యాలా అనే విషయం అక్కడ చెప్పబడుతుంది అయితే ఇక్కడ మనం చూస్తే మొదటి వచ్చినంలో సహోదర్లారా మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆ మొదటి వచ్చినంలో సహోదరులారా ఆ కాలమును గుచ్చియో ఆ సమయముని గుచ్చియో మీకు రాయనక్కర్లేదు అంటే ఏ కాలం గురించి చెప్తుండైనా యేసు ప్రభు రాకడ దినాల గురించి చెప్తున్నాడు ఆ కాలం గుచ్చి ఆ సమయం గుచ్చి మీకు రాయనక్కర్లేదు అంటే మీకు తెలిసి ఆల్రెడీ ఆయన రెండవ రాకడ తిరిగి వస్తాడని ఈ భూమి మీద అడుగు అయితే నోవా కాలం ఎట్టుందంటే ఆ నోవా ఓడలో పోయేంత వరకు నోవా ఆ ఈ తరంలో నోవా నువ్వే నా ఎదుట నీతి ఉన్నావు కాబట్టి నిన్ను నువ్వు నీ కుటుంబం కొరకు ఒక ఓడ తయారు చేసి ఎందుకంటే నేను త్వరలో తీర్పు దించబోతున్నా ఈ భోజనంలోకి ఎందుకంటే వీళ్ళెంత చెప్పినా కూడా వింటలేరు వీళ్ళు పాపంలో ఎంత భయంకరంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఒక ఓడను తయారు చేసుకో నేను నిన్ను కాపాడుతా నీ దేవుడు చెప్పినప్పుడు దేవుని చెప్పిన మాటకి విధేత చూపించి నువ్వు ఒక ఓడ తయారు చేసిండు చూడండి నోవా అక్కడే పోయిందా ఓడలో వాళ్ళ కుటుంబమే పోయిందా ఎన్నో జంతువులను ఎన్నో పక్షుల్ని ఎన్నట్టు వాటి అన్నిటిని తీసు ఓడలో లేదా అది ఒక ఆత్మీయ సత్యం అదొక ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలని అర్థం ఏంటంటే నీవు నువ్వు కుటుంబం రక్షణ పొందాలా ఓడ ఏసు ప్రభుకు సాదృష్యం కాబట్టి ఆ జంతువులు ఈ లోకాలో మనుషులకు సాదృషం రకరకాలైన తెగలు రకరకమైన జాతులకు సంబంధించినవి కాబట్టి వాటి అన్నిటిని ఓడలో తీసుకొని రావాలా ఒక ఆత్మీయ సత్యం అంటే ఆ ఉగ్రత దినంలో వాళ్ళు కాపాడబడతారు కానీ ఒక గుంపు మటుకు నరకానికి పోతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వెళ్ళే నోవా చెప్తుంటే సువార్త ప్రకటిస్తే వాళ్ళు వెళ్ళే తృణీకరించు ఈ చెప్పేది ఏంది మేము ఎందుకు వినాలా మాకు తెలుసు అని వాళ్ళు నిర్లక్ష్యంగా జీవించిండు మతపరంగా కాబట్టి దేవుడు చూసిండు తర్వాత ఆ ఓడలైసిస్ ఆయన సీల్ చేసేసిండు తర్వాత నలభై దినాలు నలభై రాత్రులు ప్రచండ వర్షం గురిపించినట్టు మనం చూస్తూ ఉంటాం అయితే నోవా కాలంలో ఒక ప్రిన్సిపల్ అది అది తిరిగి మళ్ళా మన కాలంలో కూడా అందుకే మన ప్రభు అంటాడు నోవా కాలంలో ఎట్లుందో మనుషు కుమని రాక దిన అట్లా గా జరుగుతూ ఉంటుంది చూడండి అప్పుడు ప్రకృతి సంబంధించింది ఇప్పుడు స్పిరిచువల్గా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే పౌలు ఎందుకు ఆ విషయం పౌలు చెప్తున్నాడు అంటే మనం జాగ్రత్తగా జీవించాలా ఈ లోకంలో ఎందుకంటే ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం యేసు ప్రభు ఎప్పుడు రెండో రాకడా కాబట్టి ప్రతి ఒక్కరు అంటారు ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చిన్న చిన్నప్పటి నుంచి వింటున్నాం ఆయన మేము నిక్కర్స్ వేసుకున్న చూస్తున్నాం మా చిన్నతనం నుంచి చూస్తున్నాం మాకు ఊహ తెలిసిన కానీ చూస్తున్నాం ఇంకా వస్తుడు వస్తుడు అంటే ఇంతవరకు రాలేదు ఎన్నో తరాలు పోయినాయి ఎన్నో యుగాలు పోయినాయి కానీ ఎందుకు రావట్లేదంటే అంటే అంటే నువ్వు రక్షణ పొందిను నువ్వు రక్షణ పొందితే సరిపోతుందా ఈ లోకంలో ఎంతమంది రక్షణ రావాలా కాబట్టి అందరూ భగవంతుడు ఈ రాజ్య సువార్తను సకల జన్లకు ప్రకటించిన తర్వాత అప్పుడు అంతం అది ఎప్పుడు కంప్లీట్ అయిందంటే ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఈ సువార్త అనేక ప్రాంతాల్లో పోలేదు సకల జనులకు సువార్త ప్రకటింపబడలే ఎందుకు ప్రకటించబడలేదంటే మతపరమైన జీవితం అట్లనే ఉంది ప్రకటిస్తలేరు ప్రతి ఒక్కరూ పది వందలు రక్షిస్తే ఈ లోకంలో క్రైస్తవాలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక్కరు పది వందల మంది రక్షిస్తే ఒక వ్యక్తి పది వందల మంది రక్షణ నడిపిస్తే ఈ ఈ సృష్టి ఎప్పుడో ఏసు ఎప్పుడో వచ్చిటోడు ఎందుకంటే సువార్త బోలే ఎందుకంటే సువార్త వీళ్ళు రక్షింపబడ్డ ఏం చేస్తారు సువార్త ప్రకటిస్తలేరు అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన ఆలస్యం ఎందుకంటే ఆయన ఆయన ఆయన ప్రేమ దేవుడు అందరికీ సువార్త పోవాలా అందరు రక్షణ పొందాలా అప్పుడే తిరిగి వస్తాడు అది దేవుని ప్రణాళిక అయితే ఎందుకు ఈ మాట ప్రభు చెప్తుందంటే సువార్త ప్రకటించవలసిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రాంతాల్లో సువార్త లేదు వాక్యం చెప్తున్నారు ఇది మతే సువార్త ఇరవై మొత్తం చూస్తే మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ ప్రభు ఈ పౌలు ఏం చెప్తున్నంటే ఆ సమయం గురించి ఆ కాలం గురించి మీకు మీకు ఎందుకంటే ఆయన ఎట్లా వస్తారని చెప్తున్నా ఇక్కడ దొ రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినా మీకు బహుగా తెలియ అంటే దాని అర్థం ఏందంటే ఆయన దొంగలాగా వస్తాయని కాదు ఒక ఉపమాన రీతికి ఏంటంటే దొంగ ఎప్పుడైనా మనకు తెలుస్తుందా మన ఇంట్లో మనం ఉన్నాం దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలుస్తుందా ఎప్పుడు వచ్చి కూడా ఇంటికి కన్నం తెలియదు అంటే దాని అర్థం ఏంది దొంగ వస్తుందని చెప్పి మనం నిద్రపోకున్న గమనం ఉంటామా ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు అంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నట్టు కాబట్టి అట్లా ఉంటుంది ఆయన రావడం చెప్తుండే కాబట్టి మనం ఏం చేయాలి మెలుకోగలిగి ఉండాలి ఆత్మలో మెలుకోగలిగి ఉండాలి ఎవడో మన ఇంటికి కన్న వేయకుండా మనం ఇది ఆత్మీయమైన విధానం కాబట్టి ఎందుకు ఆ విషయం చెప్తాడంటే మనకు తెలుసు అని అయితే ఈ లోకం ఏమనుకుంటుంది చూడండి మూడవ వచ్చినంలో లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని అంటే ఈ లోకస్తులు అంటారు ఏ ఇంకా ఎప్పుడు వస్తాడు వేస్తాబు ఇప్పుడు ఏం రాడైనా అంతా తిందాము తాగుదాం తిరుగుదాం మనతో ఎంజాయ్ చేద్దాం తర్వాత చూద్దాం ఎప్పుడు రక్షణ బృందం ఇంకా టైం చాలా టైం ఉంది అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఎందుకు అది చెప్తారంటే నిర్లక్ష్యమైన జీవితం అన్నట్టు క్రైస్తవులు అట్లనే ఉంటారు రక్షణ బృందయ్యా క్రైస్తవుల కుటుంబంలోంటే ఏ ఇంకా టైం ఉంది మీద ఏం కాదు ఓ ఇంకా టైం ఉంది ఇప్పుడు ఎంగే కదా ఇంకా ఇంకా ఎంజాయ్ చేయాలి అప్పుడు చేస్తా కానీ ఈ లోపు నువ్వు పోతే ఈ కాలం ముగిస్తే అప్పుడు ఏంది పరిస్థితి నువ్వు నరకానికి పోయినట్టే కదా అట్లా ఎంతమంది పోతున్నారు అట్లా ఈ లోకస్తులు అట్లా ఉంటారు అన్నట్టు అందుకు ఈ లోకస్తులతో మనకు సాహసం చేయొద్దు ఈ లోకం వేరుపడి జీవించి వాళ్ళని మన తట్టు అది విధానం అన్నట్టు అయితే ఇక్కడ ఏముంటుందంటే లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చూడగా అంటే భయమేమీ లేదు అంత బాగుంది అంత యథావిధిగా ఉంది మంచిగా కోవిడ్ అయిపోయింది అంత నార్మల్ అయిపోయింది అంత స్టేట్ చెట్టయింది ఆఫీసులు పోతాం డ్యూటీలు చేసుకుని అంత బాగా అంత నార్మల్ ఏం పర్లేదు వేరంతా దేవుని దేవులు బాగానే ఉంది అంటారు కానీ వారెవరు ప్రభు చెప్తుడు అక్కడ ఎరగనే టైంలో జలప్రాలయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకొని లేదా మతైసు వాళ్ళ ఇరవై నాలుగు అధ్యయనం చూస్తాం వాళ్ళు తెలియని టైంలో జలప్రాలయం వచ్చి మొత్తాన్ని వేసుకొని నిత్య నరకానికి కొట్టుకొని మొత్తం చనిపోయింది భక్తిహీనులంతా చనిపోయింది తెలుసా మనకి ఎప్పుడు ఏసు ప్రభు వస్తుడు రేపు రావచ్చేమో ఇంకొంచసేపు అయినాక రావచ్చేమో ఏసీ ప్రభు అప్పుడు వస్తే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంది ఈ లోకస్తుల పరిస్థితి ఏంది అది ఊహించుకుంటే ఎంతగానో భయం వేస్తూ వాళ్ళకి తెలియదు అది ఎందుకంటే వాళ్ళు దుష్టిని ఆదంలో ఉన్నారు యుగ దేవత వాళ్ళకి గుడితనం గాలి చేసింది కాబట్టి ఆ గుడితనం నుంచి ఎవరు బడి తీసుకొని రావాలా మనం ఏం చేయాలా అసలు ఎట్టు వస్తానంట గర్భిణీ స్త్రీకి ప్రసవ వారికి అకస్మాత్తుగా నాశనము తటస్టించాను కనుక వారే మాత్రం తప్పించుకొనలేరు ఎవ్వరు తప్పించుకోలేరు గర్భిణీ స్త్రీకి ఎప్పుడు నొప్పులు వస్తే తెలుస్తుందా తొమ్మిది నెలలు నిండిన తర్వాత స్త్రీ ఆమెకి ఎప్పుడు నొప్పులు వస్తే తెలియదు షడన్ వస్తే నొప్పులు మనం ఎక్స్పెక్ట్ చేయం అట్లనే ఆయన ఆ ఆ దేనం మాట వస్తుందంట తెలియకుండా ఎవరు ఎక్స్పర్ట్ చేయడంట దొంగ వచ్చేసి ఏం చేస్తారు నైట్ నైట్ కన్నం వేసుకుని తెలియదు ఎవరు కూడా తెలియదు సీక్రెట్గా వచ్చేస్తారో వెళ్ళిపోతాడు వచ్చింది కూడా ఎవరు తెలియదు అట్లా ఉంటుంది శ్రమ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలా అది ఎప్పుడన్నా రాని మన ఏం చేయాల సిద్ధపడి ఉండాలా అనేకులు సిద్ధపరచాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు అనేక జనులు సకాల జల్లు వాళ్ళు పరిగెత్తుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తుకుంటూ పారిపోతారు అంట అయ్యో వచ్చేసింది ఆయనని కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన ఈ లోకంలో చెప్పిన పని నిర్వర్తించి సక్రమంగా ఆయన కొరకు జీవించి అనేకుల ఆత్మలను రక్షణ నడిపించిన ఆ బిడ్డలు ధైర్యంగా నిలబడి చూస్తున్నాడు ఇంతకాలం నా తండ్రి ప్రభు నన్ను కలుసుకోబోతున్నాడు నా కోసం చెప్పి సంతోషంగా నిలబడి ఎదురు చూస్తూ ఉంటారంట మీతోలంతా పరిగెత్తుకుంటూ పోతారు ఈ లోకులు అంత బాగుంది అంత సుఖంగా ఉంది అంత నెమ్మదిగా ఉంది మంచి ఉద్యోగాలు జాబ్స్ని డబ్బు ధనం విపరీతం ఉంది చాలా మంది ధనవంతులు అంటారు నాకు అదంతా డబ్బు ఉంది కాబట్టి నేను ఏమైనా చేయగలను సమస్తే తప్పించుకోగలను సాల్వ్ చేసుకోగలను కానీ నీ ప్రాణమే పోతే నీ ధనం నువ్వు సంపాదించిన దాని ఎవరు వశ్యం అవుతుంది వాక్యం ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పొడగొట్టుకుంటే ఏం లాభం చెప్పండి ఈ లోకంలో ఎంత సంపాదించుకోవాలో తప్పు లేదు నువ్వు సంపాదించుకోవాలి ఎందుకంటే నీ కుటుంబం పోషణ కోరక అవన్నీ మనకు అవసరం మనకి ఎందుకు అవన్నీ దేవుడు ఇచ్చి ఉద్యోగాలన్నీ ఉద్యోగం చేయడం దేవుని సేవనే ఎందుకంటే ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి ఎందుకు బ్రతకాల ఆయన కొరకు అందుకు నీకు మనకు మనకి ఇస్తా ప్రభు అవి చేసుకుంటూ ఆయన సేవ చేయాలా అది ఎవరికైనా ట్వంటీ అవర్స్ టైం చూడండి ఈ లోకలు ఈ లోకస్తట్టలు ఉంటారన్నట్టు మనం వాళ్ళలాగా ఉండొద్దు ఎందుకని మనం రక్షింపబడ్డ వాళ్ళం కదా వాళ్ళు ఎంతో మాత్రం తప్పించుకోలేరు కాబట్టి ఇప్పుడు నాలుగో వచ్చింది చూస్తున్నాం ఆ దినము దొంగ మీ మీదకి వచ్చటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు అంటే వీళ్ళంతా ఎక్కడున్నారో చీకట్లో ఉన్నవాళ్ళు చీకట్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా తెలిసిందా అంత చీకటి ఉంది అనుకో అప్పుడు ఏమైతుంది అంతా చీకటే ఉన్న కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద తేడాగా అనిపించదు ఒక దగ్గర చీకటే ఒక దగ్గర వెలుగు ఉంది అనుకో అప్పుడు ఏమనిపిస్తుంది నేను చీకట్లో ఉన్నా కానీ వెలుగు అక్కడ ఉందని చెప్పి అప్పుడు అర్థమైంది కానీ ఎందుకు ఆ రీతికి వాళ్ళు అర్థం చేసుకుంటు అంటే ఈగో దేవత వాళ్ళ గుడ్డుతానంటే వాళ్ళ కాళ్ళు మూయబడ్డాయి కాబట్టి చీకటే కనిపిస్తూ ఉంటది వాళ్ళు జీవిస్తున్నారు కానీ చీకట్లో జీవిస్తున్నారు అది చెప్తే మనం అది చాలా ఇదిగా ఉంటుంది ఇప్పుడు మనం నాలుగో వచ్చిన చూస్తున్నాం అయితే ఇక్కడ ఏం చెప్తున్నంటే సహోదరులారంటే రక్షింపబడ్డ వాళ్ళు మన గురించి మాట్లాడుతుండ్రు ఆ దినము దొంగ మీ మీదకి వచ్చేటకు మీరు చీకట్లో ఉన్న వాళ్ళు కారు కాబట్టి మనం మన గురించి చెప్తున్న రక్షింపబడ్డ వాళ్ళ గురించి చెప్తుండ్రు అంటే ఈ లోకస్తులు నెమ్మదిగా ఉన్న వాళ్ళకు చీకట్లో ఉన్న వాళ్ళు కానీ మీరు ఆయన వచ్చే టైంకి మీరు వచ్చి మీ మీదకి రావడానికి మీరు చీకట్లో ఉన్న వాళ్ళ కారు మీరు వెలుగు సంబంధులు యేసు ప్రభుని వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా వెలుగు సంబంధులే కాబట్టి చెప్తున్నారు ఎగు వెలుగు సంబంధి ఖచ్చితంగా గుర్తించగలడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఎవరి దగ్గర వెలుగు వాళ్ళకే గుర్తిస్తాడు ఆయన కనిపిస్తారా ఇప్పుడు మనం ఒక గొప్ప చీకట్ ఉందనుకోండి ఆ చీకటి మనం చూస్తూ ఉంటే మనకు కనిపిస్తారా మనుషులు అసలు కనిపించారు కదా ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు అదే ఒక పెద్ద లైటింగ్ వేసి లైట్లో ఉన్న వాళ్ళు దూరం నుంచి వచ్చినా కూడా అక్కడ ఏదో జనం ఉన్నారు గుంపు ఉన్నారని చెప్పి మనం చూడగలుగుతాం ఎందుకంటే అక్కడ లైట్ ఉంది కాబట్టి అదే చీకట్లో ఉన్న వాళ్ళు మనకి ఎట్టి ఒక ఒకరోజు మనం ఒక మన రూమ్లో ఉన్నాం అనుకోండి సడన్ గా కరెంట్ పోతే ఏమైతే మన పరిస్థితి అక్కడ ఎక్కడ ఏ వస్తుంది కూడా మనకు కనిపించదు ఎందుకంటే అక్కడ పవర్ లేదు అంటే వెలుగు లేదు కాబట్టి అప్పుడు అదే వెలుగు వచ్చినప్పుడు లైక్ మనకు కరెంట్ వచ్చినప్పుడు ఏమైతుంది అన్ని కనిపిస్తూ ఉంటాయి అనట్టు ఇది కూడా అంతే కానీ వాళ్ళు చీకట్లో ఉన్న ఆత్మలు ఘోషిస్తున్నాయి ఎవరు వాళ్ళు విడిపించగలరు కానీ మనకు వెలుగుంది ఆయన వెలుగు ఆయన ఈ లోకంలో వెలుగులాగొచ్చిండు కాబట్టి ఆ వెలుగును మనకిచ్చిండు తర్వాత ఆ వెలుగును మనము ఇతరులకు వెలిగించాలనేది ఆత్మీయ సత్యం అయితే ఇక్కడ పౌలు చెప్తుండే మీరు చీకట్లో ఉన్న వాళ్ళకు అని చెప్తున్నారు అక్కడ ఎందుకంటే మనం వెలుగు సంబంధం రక్షింపబడ్డ వాళ్ళంతా మనం అందరం వెలుగు సంబంధులు అయితే ఇప్పుడు ఏం చేయాల మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు వెలుగు సంబంధంలో పగటి సంబంధాలు అంటే ఎప్పుడు కూడా మీ వెలిగించే వాళ్ళు అన్నట్టు ఇంకా ఏముందంటే వెలుగు కుమారులను ఉంది ఇక్కడ పగల కుమారులైన అంటే మన ప్రభు వెలుగు మన తండ్రి వెలుగు ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు ఎస్ ప్రభు నేను లోకానికి వెలుగునన్నాడు మనం కూడా వెలుగే ఆయన వెలుగు మనకి ఇచ్చిండు కాబట్టి మన వెలుగు కుమారులు కుమార్తెలు మనం అయితే మనము రాత్రి కాము చీకటి కాము మన చీకట్లో కాదు ఒకప్పుడు ఉండే రక్షింపబడక ముందు ఇప్పుడు మన చీకట్లో ఉన్న వాలం కాదు వెలుగులో ఉన్న వాళ్ళం అప్ అయితే ఇప్పుడు ఏం చేయాలా చూడండి కావున ఆరో వచ్చిన ఇతరుల వాళ్ళే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాయి మత్తుల ఎండక అంటే ఇతరుల ఎవరు ఇతరులంటే వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్న పౌలు రక్షణ లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా రక్షింపబడ్డ గురించి మాట్లాడుతున్నాడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ వాక్యము ఈ పత్రిక ఎవరికి చెప్తున్నాడు క్రైస్తవ సంఘాన్ని చెప్తున్నాడు సంఘంలో ఇట్లా ఉన్నారని చెప్తుడు ఏ నిర్లక్ష్యమైన జీవితం ఉంది చాలా మంది రక్షింపబడి కూడా బాప సంబం పొందుకొని అంతా బాగుండి కూడా పాపంలో పడి జీవిస్తూ ఉంటారు సిగరెట్ తాగుతూ మందు తాగుతూ నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు ని నిర్విచారంగా జీవిస్తూ అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతుండ్రు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అని అక్కడ కాబట్టి మనం అట్లా ఉండొద్దు అనే విషయం ప్రభు చెప్తుంది కాబట్టి ఈ లోకస్తు అట్లనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు ఈ లోకస్తులకు వాక్యం తెలియదు కాబట్టి వాడు అట్లా జీవిస్తున్నారు కానీ వాక్యం తెలిసిన వాళ్ళు అట్లా జీవిస్తుంటే ఎంత భయంకరమైన పాపం చెప్పండి ఈరోజు క్రైస్తవ జీవితంలో చూస్తే ఎంత భయంకరంగా జీవిస్తుంది బాప్సంది ఈ లోకస్తులాగా జీవిస్తూ ఉంటారు మాకు తగులుతూ ఉంటారు వర్క్ ప్లేసెస్ లో చచ్చిపోతారు వారం కంటిన్యూగా ఏం లాభం ప్రవర్తన ఉండదు మాట తీరు సరిగా ఉండదు చూపులు చరిగి ఎంత భయంకరమైన పాపలు ఉంటారు వాళ్ళు ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళకి చూస్తే వాళ్ళని చూడండి ఏముంది ఇక్కడ కావున ఇతరుల వాళ్ళు మన నిద్రపోక మెలుపుగా ఉండి మెలకుగా ఉండి మత్తులు కాక ఉండము ఎందుకంటే మనం మెలుకుగా లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాలా వాళ్ళు కూడా అట్లనే అయిపోతారు వాళ్ళలాగా మనం కూడా కలిసిపోతాం కానీ మనం వెలిగించి వెలిగేందుకు ఇచ్చేటంటే ఆ చీకట్లో ఉన్న వాళ్ళు మనమే రక్షింపబడ్డ వాళ్ళే ఉంటే మళ్ళీ ఈ లోకము లక్ష్యం వాళ్ళు అన్నిల సంగతి వాళ్ళు ఎంత భయంకరంగా ఉంటుంది వాళ్ళని రక్షించాలా అది తలుసుకుంటేనే వాళ్ళు జలధరిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్తుంది చూడండి నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు మత్తుగా ఉండవారు రాత్రి వేళ అంటే ఇదంతా పాపానికి సాధించం అన్నట్టు అయితే ఎనిమిది వచ్చిన చాలా ముఖ్యమైన వాక్యం చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము పగటి ఉన్నాము మన వెలుగు సంబంధము పగటి వారమై ఉన్నామని చెప్తున్నా తర్వాత పగటి ఉన్నాము గనక మత్తులై ఉండక మనం మత్తులు ఉండొద్దు మత్తు ఎప్పుడు వస్తాయంటే మతపరమైన జీవితము మత్తులో ఉంటుంది మత్తులో తొలదోగుతూ ఉంటుంది కాబట్టి మనం అట్లా ఉండొద్దు ఇప్పుడు మనం ఏం చేయాలా విశ్వాస ప్రేమ అనే కవచము విశ్వాసము ప్రేమ అనే కవచం అంట విశ్వాసం ఉండాలా ప్రేమ ఉండాలా ఆ కవచాన్ని తర్వాత రక్షణ నిరీక్ష నిరీక్షణను ధరించుకోవాలంట ఎందుకు ధరించుకోవాలి ఇవన్నీ ఇవన్నీ మనకు అవసరం కదా నిరీక్షణ రక్షణ శిరస్త్రాన్ని మనం ధరించుకోవాలంట చూడండి ఎందుకంటే విశ్వాసము ఎప్పుడస విశ్వాసము ఆయన వాక్యం ఉంటే విశ్వాసం వస్తుంది ప్రేమ ఉంటేనే ఆయన వాక్యము ఉన్నప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తావు ఆయన ప్రేమ అప్పుడు నీకు ఒక కవచం లాగా ఏసు ప్రభు ఉంటాడు ఏసు మనకు కావచ్యం ఆయనే మన సర్వాంజ కావచ్చం తర్వాత ఆయనే మనకు రక్షణ ఆయనే మన నిరీక్షణ మన స్థిరస్నము ఏసుప్రవే మన తలతో స్థిరస్ హెల్మెట్ కదా హెల్మెట్ అంటే న వాక్యం కదా హెల్మెట్ ద హోప్ ఆఫ్ సాలేషన్ అందు కింద అంటే హెల్మెట్ అంటే ఏసు మన శిరస్సు ఆయనే మనకు శిరస్సు సమస్త మన ప్రవ్వే ఆయనే మనకు వెలుగు మన తల అంటే ఆయన శిరస్సు మనం బాగానే శిరస్సు ఆయన సంగము శరీరం అయితే శిరస్సు అయిన కాబట్టి మనం ఉండాలని చెప్తున్న వాక్యం ఎందుకనగా చూడండి ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమి నియమించను గాని ఉగ్రతి పాలవుటకు నియమింపలేదు చూడండి ఉగ్తో పాల్గటానికి మనం నింపలేదు అందరూ రక్షింపబడాలని దేవుని ప్రణాళిక కదా ఎవరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు అయితే ఒక వాక్యం మనకు ఆశ్చర్యకరమనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ పాత నిబంధన కాలంలో చూడండి పౌలు కూడా ఎంతో మందికి స్వార్థ చెప్పుకుంటూ ఆయన వెళ్తా ఉన్నాడు కదా ఎందుకంటే ఆయన దేవుని కొరకు తీర్మానించుకొని జీవించిన వాడు అయితే ఆయన స్వార్థ అనేకులు ప్రకటించి వెళ్ళిన తర్వాత ఆయన వాక్యం బయలుపరచబడి అన్ని ప్రకటించుకుంటూ పోయాడు అయితే బాప్తి సమిచ్చి యోహాన్ గురించి మనం చూస్తాం ఎక్కడ చూస్తే లూకర్స్ వార్త మూడో అద్దె మొదటి వచ్చింది చూస్తే ఈయన కొంతమంది రాజుల కాలంలో ఉన్నాడు అధిపతులు ఉన్న హేరోది శతాధిపతిగా ఉన్నప్పుడు ఈ చాలా మంది ఫిలుపు అక్కడ ఉన్నవాళ్ళు ఆ దేశంలో ఉన్నవాళ్ళు అధిపతులు ఉన్న కాలంలో అప్పుడు ఏమైంది ఆ అన్నయ్య కాయిపోయి అంటే ప్రధాని ఉన్నప్పుడు యర్శల్యంలో యోహాన్ పుట్టిన టైంకి అన్నయ్య కాయిపోయినవాడు కయపన వాడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆ కాలంలో అరణ్యంలో ఉన్న రెండవ వచ్చిన చూడండి అన్నయ్య ఆ లోకాసు వార్త మూడవ ధ్యాయం రెండవ వచ్చినంలో అన్నయ్య ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్య దగ్గరకు ఆ జకర్య కుమారి దేవుని వాక్యం వచ్చాను ఆయన ఏం చేసిండో మన రాసింది మనకి అవసరం లేదు ఎందుకంటే దేవుని వాక్యం అనేందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేసిండు అంతట పాప క్షమాపణ ఏం చేసిండు పోయి అరణ్యంలో ప్రకటించండు ఇసరాలు ప్రజలకు యూదులకు అందరికీ ప్రకటించండు పర్లోక రాజుని సమర్పించింది మారుమని స్పందన మీ పాపలు ఒప్పుకోండి అని మనం ఏం చేయాలా ఇతరులకు మనం ప్రభు చెంతకు మనం నడిపించాలా అందుకోసమే దేవుడు ఈ లోకంలో మనం వెలుగు సంబంధం లాగా వెలుగు మనలో ఉంది ఆ వెలుగు ఇతరులకు పోవాలా అది కిరణాల వలె ఆ వెలుగు ఆ నీతి సూర్యుడైన ఏసు ప్రభు వెలుగు ఈ లోకంలో ఎట్లా ఆయన ప్రసరిస్తుందో నీలో నుండి నాలో నుండి వెలుగు అట్లా చీకటి గల చోట్ల అది వెలుగుచ్చే దీపంలాగా ప్రసరించాల కాబట్టి ఈ లోకంలో అట్లా మనం జీవించాలి అందుకొరకు దేవుడు ఈ లోకంలో వెలుగు సంబంధం పెట్టిండు కాబట్టి అయితే ఇంకొక వాక్యం చూసిన ముగిస్తా అయితే యోహాను విన్న అందరు విన్నారు కానీ యోహాన్ భక్తుడు ఎట్లా వెలిగిండు ఎట్లా జీవించిండు ఆయన ఇక్కడ ఉంది యోహాన్ సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో చాలా ఏసు ప్రభువు చెప్తుడు యోహాన్ గురించి మన ప్రభు అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండే నువ్వు బర్నింగ్ అని ఉంది కదా హి హ్యాస్ ఏ బర్నింగ్ అండ్ ఏ షైనింగ్ అండ్ లైట్ ఉంది అక్కడ అంటే చూడండి ఈయన ఈవెడ దేవుని సేవకుడే పత్తి సేవకుడు ఇట్లా ఉండాలని చెప్తుంది వాక్యం ఇందాక దృశ్యం కదా వెలుగు సంబంధులని ఎట్లంటో వెలుగు ఉండాలంటే అతడు మండుచూ ప్రకాశించిన దీపమే అంటే ఎప్పుడు నువ్వు మండాలా నీ హృదయంలో దేవుని అగ్ని మండుతూనే ఉండాలా ఆయనకు ఆసక్తి నిలో మండుతూనే ఉండాలా మన హృదయమే దేవుని బలిపీటం ఆ బలిపీఠం మీద ఎప్పుడు యాజకుడు ఆ ఆ అగ్ని ఎప్పుడు ఆరిపోకుండా ఎప్పుడు మండుతూనే ఉంటది అది ఆరిపోకూడదు ఎప్పుడు కూడా మన హృదయం కూడా అంతే ఆయన ఆసక్తి ఎప్పుడు కూడా మన హృదయంలో మండుతూనే ఉండాలా నీకు వెలుగు నువ్వు మండుతూ ఉంటేనే అనేకులు మండింప చేయగలవు అనేకులు ప్రభుత్వం నడిపించగలవు అతడు మండుచూ ప్రకాశించిన దీపమై ఉండను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించకి ఇష్టపడిరి ఇదే బలహీన క్రైస్తవులు ఈరోజు కొంతకాలము ఆ వెలుగులో ఉన్నరంట కొంతకాలము ఆనందించకి ఇష్టపడి అంటే ఏముంది అక్కడ ఆయన దీపంలాగా వెలుగులాగా ఉంటే వెలుగులో అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి అతనిలో ఎవరు వెలుగుంది ఏసుప్రభు వెలుగుంది దేవుని అగ్ని ఉంది దేవుని వెలుగుంది ఈ రోజు నీళ్ళు నాలుగొని దేవుని అగ్ని ఆయన వెలుగుంది అయితే ఆయన వెలుగులో అంటే ఏసుప్రభుకు వెలుగులో మీరు వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించడానికి ఇష్టపడేది కొంతకాలం చూడండి కొంతకాలమే ఆనందం కొంతకాలం కొంతకాలమే ఆనందం అంట చూడండి కొంతకాలమే మనం ఆనందించగలమా ఆ వెలుగులో కొంతకాలం ఉంటామా మరి మిగతా కాలం ఈరోజు క్రైస్తవులు అంతే కొంతకాలం వరకు ప్రభు నమ్ముకుంటారు తర్వాత శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించలేక వాళ్ళు ఏం చేస్తారంటే విచ్చిపెట్టేస్తారు అప్పుడు లోకస్థల వల్ల జీవిస్తూ ఉంటారు యథావిధి జీవిస్తూ అప్పుడు ఆ దినం అకస్మాత్తుగా నీ మీదకి వస్తే నీ పరిచితి ఏం బహు భయంకరం కదా అది బహుభయంకరం అందుకే పౌలు అంటాడు మీరు చీకట్లో ఉన్న వాళ్ళు కాదంటాడు అక్కడ మీరు వెలుగు సంబంధాలు ఈ రోజు ఎంతో వెలుగు సంబంధాలు ఉన్నారు క్రైస్తవులు మనలో దేవుని వెలుగు ఉందా నిజంగా మనం పరిశీలించుకోవాలా మనం యోహాను భక్తుడు ఆయన ఆ మండుచు ఆ మండుచున్న దీపం వల్లే ఉన్నాడు ఆయన అలాంటి బర్నింగ్ అండ్ షైనింగ్ అని అట్లా మనం షైన్ కావాలా అట్లా బర్న్ కావాలా దేవుని ఆసక్తి ఆయన అగ్ని నీలో అట్లా మండాల ఆయన ఆసక్తి నీలో అట్లా రగలాలన్నట్టు తపన రచించిపోతున్నా ఆత్మల పడుకు కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారు కొంతకాలం నమ్మిండ్రు కొంతకాలం వరకు ఆనందపడరు కదా స్టార్టింగ్ లో ప్రభు నమ్ముకున్న కొత్తలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు ఎంతకన్నా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటావు ఒక్కసారి శ్రమ శ్రమ వచ్చిందనుకో ఉంటుంది ఆ సంతోషం దేవుని ఇచ్చి పెట్టేస్తారు విడిచిపెట్టేస్తాడు దేవుడు తర్వాత ఆయన కృపగల దేవుడు కాబట్టి ఆయన నశించిపోవడం ఆయన బిడ్డలకు ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఎవరో ద్వారా మళ్ళా దేవుడు పోయి మళ్ళీ వెలిగిస్తాడు అలాంటి వెలుగున్న వాళ్ళు పోయి ఆరిపోయిన దీపాలు మళ్ళీ వెలిగిస్తాడు మళ్ళా వాక్యం ప్రకటించబడ్డప్పుడు వాళ్ళకి మళ్ళా ఉద్యోగం వచ్చి మళ్ళీ వెలిగింపబడి అప్పుడు ప్రభుకు నిలబడి గంభీరంగా సేవ చేస్తారు ఈ రోజు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు నీళ్ళు దేవుని వెలుగు అనేక ఆరిపోయిన జీవితాలని పడిపోయిన శివుకులున్నారు వెనక దిరిగి వాళ్ళు ఉన్నది యూట్ టర్న్ చేసుకొని ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరిని పోయి మనం వెలిగించాలా లేదా అందుకు దేవుడిని నిన్ను వెలుగులాగా పెట్టింది ఈ లోకంలో ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఆయన వాక్యం మనకు బయలుపరచబడుతుంది ఆ దినం భయంకరంగా ఉంటుంది అది తలుసుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది అంత భయంకరమైన దినం ఈరోజు ఎంతమంది నరకని పోతారు మన మన సువార్త ప్రకటించకపోతే కాబట్టి మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయి వాక్యం ప్రకటించాలా అందుకొరకే దేవుడు మనల్ని పెట్టింది ఇంతకాలం మరణ పైన స్థితిలో ఉన్న మనల్ని దేవుడి తీసుకొచ్చాడు ఎన్నోసార్లు త్రీ టైమ్స్ దేవుడు నేను మరణపు అంచుల్లో పోయినా నేను యాక్సిడెంట్ ద్వారా బిల్డింగ్ పై నుంచి కింద పడ్డ కానీ ఒక్క ఎముక ఎరగలే ఏమి కాలే నా బ్రెయిన్ ఏం కాలే నా హార్ట్ ఏం ఆయన కృప అది బ్రతికింపజేసిండ మన ప్రభు అందరూ బ్రతికింపజేసిండ కానీ ఎందుకు పెట్టిండంటే నీతో ఆయన పని ఉంది నీ పని ఇంకా కంప్లీట్ కాలే ఈ లోకంలో వచ్చింది అది కంప్లీట్ అయినాకనే ఆయన సైనికెళ్ళిపోవాలి మనం ఏందా పని నచించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడం ఆరిపోయిన దీపాలను వెలిగించటం చీకటి గల చోట వెలుగును తీసుకుని రావటం నువ్వే ఆ వెలుగు ఏ సుప్రవే ఆ వెలుగు ఆ వెలుగును ధరించుకున్నావు నువ్వు వెళ్తూ ఉంటే చీకట్లో ఉన్న ప్రజలంతా వెలుగును చూస్తారు అప్పుడు వాళ్ళు తెలిసి ఇంతకాలం మేము చీకట్లో ఉన్నామని పాపమనే రోగంలో ఉన్నారు మనుషులు ఈరోజు వాళ్ళందరినీ మనం ప్రభు చెంత నడిపించాలా అలాంటి ఆసక్తి మనలో మండాలా మన ప్రభు అంటాడు యహోన్ మత్తవార్తలు నా తల్లిని గు నా తల్లి ఇంటిని గుచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు ఏసుప్రభు అంటాడా మాట మన తండ్రిని గుచ్చిన ఆసక్తి మనల్ని భక్షించాలా లేదా మనకు కూడా అంటే తండ్రి లేది క్రైస్తవ సంఘం దేవుని బిడ్డలు ఈ రోజు ఎట్లా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నాం మనం అందరం మండుచు దీపంలాగున్న క్రైస్తవులు శ్రమలో గుండబోతారు వచ్చినప్పుడు దేవుని విడిచిపెడితే నాకు ఎందుకు ప్రభావిస్తామంటాడు కానీ శ్రమలో కూడా సంతోషించే దేవుని బిడ్డలు ఎందుకు మనకి శ్రమలో వస్తుందంటే మన విశ్వాసం ఇంకా బలపడాలా మనకు అనారోగ్యం ఉందనుకో ఆయన స్వస్థపచ్చే యోహో అనే వాక్యం ఉంది కాబట్టి మనకు అనారోగ్యం ఉన్నప్పుడు ఆయన స్వస్థపరిచే దేవుడిని వాక్యం ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు అని నాకు ఇందు అందుకే అనారోగ్యం ఇచ్చింది ప్రవ్వ ఆయన స్వస్థ పరిస్థితి విశ్వాసం ఇంకా బలపడుతుంది అంటే మరణ పంచులో ఉన్న నన్ను అనారోగ్యంతో ఉన్న దేవుడు అని నీ విశ్వాసం ఇంకా అధికమవుతుండదు ఇంకొక శ్రమలో నీ అట్లా అది సువర్ణం వల్లే బంగారము కొలిమిలో గుండి పోతే కదా దానికి ఉన్న మస్తు మాలిమంతా పోతుంది మంచిగా తయారైతుంది అపరింజలాగా ఎంత శుద్ధంగా తయారైతుంది బంగారం బంగారం కూడా శుద్ధీకరిస్తానంట అంటే బంగారం అనేది అది చెప్పడానికి ఇంత బంగారం దానికి ఏముంది అనుకోవచ్చు కానీ బంగారంలో కూడా దానికి ఇంకేమన్నా మస్ట్ ఉంటే అగ్ని పోతే అది మంచిగా తయారైపోయి సువర్ణంగా దగ దగ అమూల్యమైన మన విశ్వాసంగా అట్లా మెరవాలా మన సేవా అట్లా మెరవాలా అందుకు దేవుడు మనకి శ్రమలో కూడా నడిపిస్తాడు అయినా ఆయన విడిచిపెట్టడం మనల్ని జయించాలా ఆయన జయించని లోకంలో మనం జయించాలా ఎంతోమంది జయించలేని సైత పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు దేవుడు మనకు ఆ సత్యం బయలుపచ్చిండు వాళ్ళందరూ మనం లేపి ప్రభుతో ప్రభు మార్గం మనం నడిపించాలా ఆ రీతిగా మనం మండుచు పొదలాగా మనం ఉండాలా అనేక జీవితాలను మనం మండింపజేయాలా అనేక ఆగిపోయిన జీవితాలను వెలిగించాలా ఒక క్యాన్స్టిక్ తీసుకుంటే ఆ క్యాన్స్టిక్ ఏం చేస్తుంది అనేక క్యాని వెలిగిస్తుంది ఈ రోజు ఆ క్షానిస్టిక్ మనమే మన అనేకులు ఆరిపోయిన దీపాలను వెలిగించాలా ఒకప్పుడు వెలిగి వెలిగినారు కానీ ఆరిపోయినారు ఈరోజు అలిసిపోయి లోకంలో కలిసిపోయి జీవిస్తున్నారు యథావిధిగా మరి వాళ్ళకి ఈ సత్యం ఏమి చెప్పాలా ఆ వాక్యం ఏం చెప్తుంది అకస్మాత్తుగా ఆ దినం వస్తే వాళ్ళ పరిస్థితి ఏం కాబట్టి ఇవి తలుసుకుంటేనే ఎంతో బాధాకరంగా భయంకరంగా ఉంటే అనిపిస్తూ ఉంటుంది ఎంతో ఆ లోకం ఈ లోకం రచించిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలా ప్రభు మార్గం అనేక నడిపించాలి అనేటు కృప ప్రభు మనకి అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిద్దాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరలోకొప్ప తండ్రి నీకు ఎంతో వన్నాలిసయ్య ఇంతవరకు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు ప్రభావ నైనా ఈ లోకంలో ప్రభావ మీరు మమ్మల్ని వెలుగ్గా పెట్టిన ఈ లోకంలో మీరు ఉన్నంతకాలం వెలుగులాగున్నారు ప్రవ్వ కాబట్టి తర్వాత మొత్తవార్త ఐదో ఉద్యా పద్నాలుగు వచ్చేలా మీరు అన్నారు మీరు ఈ లోకానికి వెలుగైందన్నారు ప్రభా కాబట్టి ఆ వెలుగును మీరు మాకు ఇచ్చినారు ప్రభ బాప్తి యోహాను అతడు మండుచున్న అగ్నివల్ల ఉన్నాడు ప్రభావ కానీ అతన్ని మార్గంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది కొంతకాలం నమ్మే సంతోషించిన తర్వాత విడిచిగట్ట ప్రవ్వ మేము ఆ రీతికి ఉండకుండా మీ వెలుగులో మీరు వచ్చేంత వరకు మీ వెలుగు మేము ఉండాలి అనేకులకి చీకట్టు ఉన్న ప్రజలందరి వెలుగులో తీసుకొని రావాలా ప్రవ్వా అనేక ఆడిపోయిన జీవితాలని పడిపోయిన సేవకుల్ని విశ్వాసంలో సమ వారిని విశ్వాసంలో బలహీనమైన వాళ్ళని అందరినీ మేము బలపరచాలా అలాంటి బలమైన శక్తి అలాంటి ఆత్మశక్తి మాకు అనుగ్రహించండి ప్రవ్వా మీ వాక్యందరం మాత్రం మాట్లాడడం వాళ్ళు ఎంతగానో బలపరిచినారు మీ రాక తొరుగుంది ప్రభు మేం చీకట్లో ఉన్న వాళ్ళం కాదు ప్రభావ మీ వెలుగును ధరించుకున్న వాళ్ళం కాబట్టి యుద్ధోపకారం ధరించుకోవాలా రక్షణ శరీరస్థలం ధరించుకోవాలా ప్రేమ అనే కౌచాలను మేము నిలబడి అనేకులు ఆ మీ చెంత నడిపించాలా అలాంటి సేవలు నడిపించండి ఈ ఆరాధన పాల్గొని బ్రదర్స్ కుటుంబాలు అందరూ మీరు ఆశ్రయించండి ఇంకెంతమంది రాలేదు వాళ్ళు కూడా మీరు ఆశ్రయించి బలపరచని వాళ్ళ సమాధానం అందించండి బాబా ప్రతి ఒక్కరి సేవ జీవితంలో ఫలపరితం చేయని అనేకలు సువాత ప్రకటించి మంచి ఎంత నడిపించాలా అలాంటి సేవల మూల నడిపించమని ప్రార్థిష్టం దీని వంతా మీరు మాకు సహాయకు నడిపించి ప్రతి పని మీద ఘన విజయం అని గురించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి మాకు విజయమని గురించి మీ నామాన్ని మేము తెచ్చుకొని మీరు ఆ కుదపరచుకోమని వింటున్న బ్రదర్స్ సిస్టర్లు కూడా మీరు ఆశ్రవదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రార్థిష్టండి ఆ మేన్లో కప్తండ్రి పరిశుద్ధి ఒక చిన్న పై వచ్చి ప్రభ అయినప్పటికీ ప్రభ ఇద్దరు ముగ్గురు మీ నామందు కూడుకొని ఆ ప్రార్థిస్తే ప్రభ తప్పక ప్రభ ఒక శ్రేష్టమైన అది శ్రేష్టమని మీరు చెప్పారేసరక్షక ప్రభ మేము మా దైనందిన జీవితాన్ని మార్చుకుని ప్రభ మేము మీరు అక్కడ కొరకై సిద్ధపడి ఎంతో మందిని సాధనాలుగా ఉన్నట్లు అనుగ్రహించండి సార్ మాకు అనుగ్రహించిన బట్టి వందనాలే సార్ మా లైఫ్ లో ఏవేవి కొద్దిగా ఉన్నాయో అవన్నీ ఉన్నారు సార్ దాన్ని మీరే కాచి కాపాడి దేవించి ఆశ్వాదిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్నపంలో క్రీస్తు ఏసు నమ్మం పెట్ట పాపను వేడుకు సమాధానం నడిపి మనకి అందరికీ రాలేదు వాళ్ళ కుటుంబాలకు అందరికీ కుటుంబ వాళ్ళ బంధువులందరికీ సదాకాలం తోడే నేను గాక ఆమె